ప్రజాకవి కాళోజీ శతజయంతి సందర్భంగా నక్కల గుట్టలోని ఓ పాత ఇంట్లో సాదాసీదా జీవితం గడిపే కాలోజీ నారాయణరావులో ఏడు శాబ్దాల అవిశ్రాంత పోరాట చరిత్ర ఉంది చరిత్రే కాదు పోరాటం ఆయనకు వర్తమానం భవిష్యత్తు కూడా ఎవరి కాళోజీ పోరాటం ఎవరి మీద ఆయన గలవ నిప్పులు కక్కుతున్నది ఈ ప్రజల కోసం పౌర హక్కుల కోసం ఆయన కలం గలం నిరంతరం గర్జిస్తూనే ఉంది నిజాం నిరంకుశ పాలనపై ఆనాడు కాళోజీ నిప్పుడు గుమ్మరించారు స్వాతంత్రానంతరం ప్రభుత్వాలు తప్పగడుగులు వేస్తే నేటికి నిరదీస్తూనే ఉన్నారు కాళోజీ మాటల్లోనే చెప్పాలంటే నిరసన తెలిపే గొంతకే ఇవాళ ప్రభుత్వ పురస్కారం లభించింది ప్రభుత్వం కాళోజీ నారాయణరావును పద్మ గౌరవంతో సత్కరిస్తున్నది భారత ప్రథమ పౌరుడు అందిస్తున్న ఈ పురస్కారాన్ని ఒక పౌరుడిగా సగర్భంగా స్వీకరిస్తున్నారు కాళోజీ నారాయణరావు ప్రజాపరిగా అందరికీ తెలిసిన కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజీ కాళోజీ పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన బిజాపూర్ జిల్లాలోని రట్టేహల్లి అనే గ్రామంలో కాళోజీ గారు జన్మించారు నాటి నుంచి నేటి వరకు ఆయన జీవితం ఒక సమరాంగణమే ఆ సమరశీలి అనుభవాలు జ్ఞాపకాలు ఆయన నుంచే తెలుసుకుందాం నమస్కారం కాళోజీ నారాయణరావు నమస్కారం మీకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మీరు ఈ అవార్డును స్వీకరిస్తున్న సందర్భంగా మీ ప్రతిస్పందన ఏంటో మా శ్రోతలకు తెలియజేయండి భారతదేశంలో వాళ్ళంతా కూడా పౌరులే ఆ పౌరు ధర్మలు నెలబెట్టడానికి ఇరవై ఆరు జన్ నాడు మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నావు ఆ రాజ్యాంగానికి అందరూ బాధ్యులు ప్రజాస్వామ్యం అంటే ఆ రాజ్యాంగం అమల్లో పెట్టడం నిన్న రాష్ట్రపతి ఇచ్చిన సందేశంలోపట ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు తావు ఉండకూడదు అని మాట్లాడారు నిజం ప్రజాస్వామ్యం అమల్లో ఉంటే హింసకు ఏమీ తావు ఉండవలసిన పని లేదు లేదు కానీ ఈ అవకతవకలు ఈ కల్లోలాలు ఇవన్నీ ఎందుకున్నాయంటే ప్రజాస్వామ్యం అమల్లోకి రావటం లేదు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అమలు పెట్టడాని కోసం ఒట్లు సత్యాలు దిని ఎన్నిక ఎన్నుక ఎన్నిక ఎన్నుకోబడి ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వీరందరూ కూడా ఆ పరిభాషలు మాట్లాడవలుకుంటే అందరూ కూడా క్రీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్కు పుట్టిన వాళ్ళు కానీ కాన్స్టిట్యూషన్ పుట్టించిన వాళ్ళు ఎవరు ప్రజలు వి ది పీపుల్ ఆఫ్ ఇండియా వి హెవ్ రిజల్వ్డ్ టు హ్యావ్ దిస్ కాన్స్టిట్యూషన్ దక్కిన వాళ్ళందరూ కూడా క్రిటర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరించి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వరకు ప్రతి వాళ్ళు అయితే వాళ్ళ మీద బాధ్యత ఉన్నది వారికి డెడికేటెడ్ పవర్ ఏ పౌరుడు కూడా తన హక్కుల నుంచి నాకు హక్కులు నాకు హక్కు లేదు లేదు తన హక్కుల నుంచి కొన్ని హక్కులను వాడికి డెలికేట్ చేసి తన ప్రతినిధిగా పంపించుకుంటున్నాడు అది నా కాన్స్టిట్యూషన్ అది నా రాజ్యాంగం అది సార్వభౌమిక గణతంత్ర ప్రజాసత్త ఉండేటువంటి నా నా రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వస్తమని వీటన్నిటిని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ ఏర్పాటు చేసుకున్న పడ్డ వాళ్ళందరూ కూడా తమ విధులు నెరవేర్చి ప్రజాస్వామ్యాన్ని అక్షరాల అమల్లోకి పెడితే నిజంగానే హింసకు తావు లేదు అవసరం లేదు హింస చేసినవాడు పిచ్చేవాడు కానీ ప్రజాస్వామ్యాన్ని అమలు పెట్టడానికి వీలు లేనటువంటి పరిస్థితులు కల్పించుకొని ప్రజాస్వామ్యం పేరు మీద అన్ని అవగాహతలు దొరుకుతుకుంటూ హింస జరగవద్దు అంటే మాత్రం అర్థం మాట మన కల్లు ఎంత కల్లో దేశం ఇది ఏ దేశం నిజంగానే నిర్భయంగా బ్రిటిష్ ప్రభుత్వం తోటి నిజాం ప్రభుత్వం పోరాటం జరిపినటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఆ దేశమేనా ఇది అనిపిస్తుంది ఏరివారు ఏరివారు ఆనాటి ఆ వీరులు ఆ షూర్లు అని వెతుక్కోసి వస్తున్నారు నాకు గారు మీరు నిజాం కాలం నుంచి తెలంగాణ ఉద్యమాల వరకు ఎన్నిట్లోనూ పాల్గొన్నారు కదా ఈ ఉద్యమాల్లో మీ అనుభవాలు అనే పరిస్థితుల గురించి తెలియజేస్తారా అదే కదా ఏరివారు ఏరివారు ఆనాటి ఆ వీరులు ఆ చూరులు ఏరివారు అవి వెతుక్కోసిస్తున్నది తక్కిన వాళ్ళ విషయంలో విడిచిపెట్టండి ఆ ప్రజా పోరాటంలో పాల్గొన్నటువంటి మహానుభావులు వారిలో ఇంత మార్పు వచ్చింది వారు ఇంత పిరికి పందాలైపోయినారు వారు ఇన్ని అవగత బయట చేస్తున్నారు అని వారని చూసి దుఃఖిస్తున్నారు దీంట్లో ఎగటాలు చేయడం ఎవరిది కాదు కానీ దేశంలో ఉన్నటువంటి పౌర ధర్మం నెరవేర్చకుండా పౌరని మరిచిపోయి ప్రజాస్వామ్యం అనే కేవలం పేరు పెట్టుకొని దాన్ని సాగనివ్వకుండా అధికార దుర్నియోగం చేస్తున్నారే అందుకోసమే మొట్టమొదటి పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల చూసింది పంతొమ్మిది ఆగస్టు పదిహేను పంతొమ్మిది కాదు అప్పుడు జోనే ఉన్నాం నలభై ఎనిమిది ఆగస్టులో కూడా ఉన్నాం సెప్టెంబరు లోపు హైదరాబాద్ విముక్తి జరిగింది నైజాం సరెండర్ అయిపోయి పోలీస్ శాక్షన్ తర్వాత దాని తర్వాత వచ్చిన తర్వాత మొత్తం చూసింది పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అయితే అవి చూసిన తర్వాత పరిస్థితుల్లో చూస్తే ఎంత ఎంత కష్టం అనిపించింది వెళ్తే సత్తారాధనే కర్నూలు నెత్తికెక్కిపోతాయని త్యాగుడు సైతం గడియలో భోగుడయిపోతారని ఎవరనుకున్నారు ఎడుకున్నారు అని పదిహేను ఆగస్టుకు రేడియోలో నేను చెప్పి మాట మాటలు శివళ్ళ పట్టాక ఛాయలు త్రిశంఖ స్వర్గం కలదని అలచేతిలో స్వర్గం చూస్తూ నరకంలో పడతామని ఎవరనుకున్నారు ఇట్లా ఎవరు అని ఎవరి మీద కాదు ఆశ్చర్యం ఏమైంది ఇది చెప్తారా కానీ ఎందుకు అయిపోయింది మనకు మనకు గాంధీ చెప్పేటువంటి నిర్భయత్వం స్వా స్వార్థరహితమైనటువంటి జీవితం ఆడంబర జీవితం నిజాయితీగా జీవితము అహింసతోటి కూడుకున్న జీవితం అనేటువంటి వాటిని తీసుకొని ఇంత పోరాటం జరిపినదే మనం ఆ స్వరాజ్యం రాగానే మనకు అయ్యూ సక్కర లేదు ఉన్నటువంటి మన వర్తన ఆ వర్తన వల్ల ఇవన్నీ ఒకటి ఒకటి వచ్చి మళ్ళా బంధు ప్రతి వాడు రాజ్యాంగంలో మొట్టమొదటి మనం పెట్టుకునే వాళ్ళు కూడా భారత పూర్వ పుట్టుక పడి కట్లతో హెచ్చు తగ్గు పదవుల వనరులు ఎవరికి మూయబడవలుసు మనం ఒట్లు సత్యాలతోటి రాజ్యాంగంలో ఉండేటువంటి మన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం వాటి అమలు తగితే నిజంగానే హింసకు తాగులేదు అవకతవక తావులేదు అప్పుడు మనం అడగవచ్చు ఏమిడా నీకు పిచ్చిపెట్టిందా ఎందుకు హింస చేస్తున్నామని చెప్పి కానీ ఈ ఏదైతే మనం హింస చూస్తున్నామో అధికార వర్గము అధికార వర్గానికి ఉన్నటువంటి సిబ్బంది తమ తమ తమ తమ యొక్క పరిధిలోపట వాళ్ళకి అప్పచెప్పేటువంటి పనులను సక్రమంగా నెరవేర్చకపోవడం వల్ల అవకతవకలు చేయడం వల్ల అధికార దుర్వియోగం చేయడం ప్రజలు వేసికి వేశారి కొసకు ప్రజాస్వామ్యంలో మాకు విశ్వాసమే లేదు ప్రజాస్వామ్యం అంటే గిదా ఇంతకంటే ఆ నిరకుశత్వం మంచిది అనేటువంటి అభిప్రాయానికి ఏర్పడుతుందో అది చాలా భయంకరమైనటువంటిది అన్ని అన్ని ప్రమాదాల కంటే పెద్ద ప్రమాదం ఏది ప్రజాస్వామ్యం చవట సిద్ధావంతం కనుక అనుకుంటే ఎవరన్నా అది దాని కారకుడు ఈ దాన్ని అమలు కోసం పంతం పూని ఎన్నికయని కూర్చునేవాడు అయితే ఈ ఎన్నుకైన ఎన్నికైన వాళ్ళు ఈ తెలియక తీసుకున్న వాళ్ళు ఈ భారతదేశాన్ని తమ అధికార దుర్విగం చేయడం వల్ల అన్ని రంగాల్లో ఒక రంగం అవన్నీ కాదు ఆ కాదు ఎటువంటి పరిస్థితులు అయితే మనం ఆపగలమా ఇది వరల్డ్ ఫైనామేనా ప్రతి దేశం ఇట్లే జరుగుతున్నది లంచగొడతనం ఉంటుంది దౌర్జన్యం ఎట్లే ఉంటుంది అవగతం ఇట్లే ఉంటాయి స్టూడెంట్స్ ఫైనామైనా అది అది వరల్డ్ ఫైనామైనా టెర్రరిస్ ఫైనామైనా వరల్డ్ ఫైనామైనా అనేటువంటి పరిస్థితికి మనం చేసుకొని ఇప్పుడు అయ్యో హింస హింస హింస అంటే దాపం లేదు ప్రజాస్వామ్యం అమల్లోకి రావాలని ప్రతి పౌరుని యొక్క ధర్మ దాన్ని చేయాలి అనవరత జాగృతి పౌరుని యొక్క ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ సి వాటి కాదు ప్రతి పౌరు యొక్క ధర్మం ఉన్నది ఏం ధర్మ ఎక్కడ కూడా అవకతవడానికి వీలు లేదు ప్రశ్నించాలి మైలామును ప్రశ్నించిన బ్రిటిష్ వాళ్ళను ప్రశ్నించిన నెహ్రూను ప్రశ్నించిన ఆనాటి నుండి నేటి వరకు కూడా అధికారంలో ఉన్న వాడిని ప్రశ్నిస్తున్నా ఏ అధికారంలో ఉన్న వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నించడం కాదు ఈ డెలిగేటెడ్ పవర్ తీసుకొని ఏదైతే అధికారులకు వస్తున్నారో వాళ్ళని ప్రశ్నించిన ఆ ప్రశ్నల పరంపరే ఈనాటి కూడా ఉన్నది హెచ్చు తగ్గులున్న చోట హెచ్చు తగ్గులున్న చోట చచ్చిపోవు సమభావము సమభావము లేని చోట సామ్యవాదం ఒకటి మాట ప్రజాస్వామ్య రాజ్యాంగం ప దేశం ప్రజాస్వామ్య రాజ్యాంగం పరిపాలన గల దేశం మరాజేవి పది మందికి ఇజారాగా ఎట్లున్నది అది క్వశ్చన్ పది మందికి ఇజారాగా వారి జాగీర్గా వారి తాతకారు సొబుగా ఎందుకు ఇస్తున్నది అది జరగకూడదు చూడండి దానికోసం ప్రయత్నం చేద్దాం అందరూ కలిసి ప్రయత్నిద్దాం ఈ హింస చేసేవాడు అధికార హింస చేసేవాడిని మొదటి ప్రశ్నించాలి అది అనధికారంగా ప్రతికారం చేసేవాడిని తర్వాత ప్రశ్నిద్దాం అందుకోసం ప్రజాస్వామ్యం రావాలి అమల్లోకి రావాలి తూచా తప్పకుండా రావాలి హ్యూస్ అనే మాటలు ఆ దేశంలో ఉండకూడదు ప్రతివాడు పౌరధర్మాన్ని నెరవేరుస్తుండాలి అందులో సవాళ్ళంగా ఇప్పుడు నారాయణరావు గారు మీరు మొదటి నుంచి ప్రభుత్వాల తప్పటాకలకు వ్యతిరేకంగా నిలదీస్తున్నా ఉన్నారు అలాంటి మిమ్మల్ని ఈరోజు ప్రభుత్వం పద్మ విభూషణ్ సత్కరించింది దీన్ని మీరు ఈ ప్రభుత్వాలుగా పౌర వీటిని గౌరవిస్తూనే ఉన్నాయి అని అనుకోవడం లేదా వారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అనేవారే పౌర హక్కులను స్పరణ చేసేవారే అధికారులలో ఉన్న వారు అందరూ కూడా అందరు మినిస్టర్లు అందరూ కానీ అమలులో లేకపోవడం అనేది వాటిని అమలులో పెట్టడానికి కోసం ప్రయత్నం అనేది శిక్షలు కూడా మళ్ళీ అధికారం ఉన్నవాడు రోగ పత్రికల్లో పెద్ద పెద్ద శిక్షణ బంధు పిట్లు చేస్తున్నాడు కొడుకు పిట్లు చేస్తున్నాడు వాడు అల్లును కోసం చేసుకున్నాడు ఇన్ని కోట్ల రూపాయలు చేశాడు చెప్పి ఏవైతే వస్తున్నాయో వార్తడు ఏమే ఆ ఆ వార్తలు అబద్ధమైతే దాన్ని ప్రచారం చేసిన వాడికి శిక్ష గలగాలి అది నిజమైతే ఒక క్షణం కూడా ఎవరైనా కాని ఎవరు కూడా నాయకత్వాన్ని చేయలేకుండా ఉంది వాడిని నిలవలిసి అడగాలి ప్రతి పౌరుడు అడిగితే ఏవైదాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉన్న హక్కును వాళ్ళ హక్కులను నిర్వ వినియోగిస్తే వాడిని అడ్డే అడ్డే శక్తి లేదు ప్రజాస్వామ్య లోపల కానీ లేదు కదా దానికి మనం వాడిని వాడిని ఆపడాని కోసం వాడిని అని ప్రజాస్వామ్యం ముసుగు లోపల ఎన్నో ఒకరి చెప్పు ఏమి అన్ని ఒక్కొక్కరిని ఒకరు తిట్టుకుంటారు మళ్ళీ ఆ ప్రసాస్వామ్యం ఉంటారు కోర్టుల సార్ మిగిలినారు మళ్ళీ వారిద్దరు వారిద్దరు కూడా నాయకులు కలిసిపోతారు మళ్ళీ మళ్ళీ ఎప్పటిదా ఎప్పుడైతే ఎప్పటి ఆట అప్పుడు ఇది ఏమి ఇది అన్నీ ఎదుట ఇల్ని సౌకర్యాలు ఉండి ఈ పత్రికలు ఉండి వీళ్ళు అవకతవకలు ఉండి అని చెప్పి చెప్పి ఉండి మళ్ళీ మీద సున వేసినట్టు మరొక సునం వేసినట్టు వేసి మళ్ళీ తెల్లవారి ఇంకోటి ఉండడం అనేది ఇది ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా నా గొడవన తప్పుకోవాలి నేను చెప్పుతూ వస్తున్నట్టు గొడవ నేను వేస్తూ వస్తున్నట్టు ప్రశ్న తప్పు కావాలి లేకపోతే ఈ వీరు ప్రజాస్వామ్యం కాదు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అందరూ తమ అధికారాన్ని దుర్యోగం చేస్తున్నారని రైట్ కావాలి నా వరకు పౌరునిగా నేను అవన్నీ అవగత చేస్తున్నారు నా నా యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి స్టాండ్ అవుతాయి అందుకోసమే వాళ్ళు నన్ను ఏం చేయకుండా ఉన్నారు అంటే ఏంటి అంటే అది రాజ్యాంగం పుణ్యం నేను నేను కేవలం నా పౌరసభను నిర్వహిస్తున్నాను అందుకోసమే నా మీద ఏ నిర్మోపడానికి ప్రభుత్వానికి వీలు లేదు అది రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం రాజ్యాంగంలో మనం ఏర్పాటు వరం ఏది పౌర హక్కులు ఇవి పౌర పౌరుడు ఊరుకోడు అవగతలు జరిగినట్టయితే నిలు వేసి జవాబు చెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వం అధికారం వాడు అని చెప్పేసే పౌర ధర్మాన్ని నిర్వచించుకొని ఆ పౌరుల హక్కులను రక్షించాలని రాజ్యాంగం రాసుకున్నటువంటి ఈ సుజనాన మీకు పద్మ విభూషణ సత్కారం జరిగింది ఈ సందర్భంగా భవిష్యత్తులోనైనా మన ప్రజాస్వామ్యం పౌర హక్కులు సురక్షితంగా ఉండాలంటే యువతరానికి కానీ లేదా మన ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ మీరు చెప్పే సందేశం ఏంటి భారతదేశంలో యువకుడైనా విద్యార్థి విద్యార్థి అయినా ప్రైవేరీ స్కూల్లో పోయేటవాడైనా తొట్టెల్లో ఉన్నవాడైనా అందరు పౌరులు అందరం పౌరులు ఎనభై లక్ష ఎనభై కోట్ల మంది పౌరులు ఉన్నారు ఈ పౌరుల యొక్క ధర్మ ఏది ఏ అవగత కలిగినట్టే జాగ్రత్తగా ఉండాలి దాంట్లో కనీసం ఎదిగిన పౌరులు తొత్తుల పౌరులు కాదు ప్రైమరీ స్కూల్ చదువుకున్న పౌరులు కాదు పశువులకు ఆపరేట్ చేసేటువంటి ఆ పౌరులు కాదు వాళ్ళకైతే లేదు కదా అక్షర జ్ఞానం కావాలి అక్షర జ్ఞానం కావాలని ఇప్పుడు అక్షరాస్యత తన దీపం కలిగిస్తున్నాం కదా అందరికీ దేనికోసం వాడి పౌరుడు కావాలి వాడి పౌరుధర్మ నెరవేర్చడానికి కోసం ఎవరికైనా కానీ ఇంజనీర్కి అయినా డాక్టర్కి అయినా ఎంపీకైనా ఎమ్మెల్యేకి అయినా పౌరధర్మలు నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు వాడు ఉండి వాడు పౌరుడిగా ఉంటే వాడు తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అయినా ఏ మంత్రి అయినా ఏదైనా కానీ వాడు రాష్ట్ర సార్ ఇంజనీర్ అయినా రేడియో ప్రసారం చేసేవాడైనా ఇవాడైనా కానీ టీవీ వాడైనా కానీ ఇవ్వడే కానీ కానీ వాడు ఎవరైనా నేను ఇంజనీర్ను ఎవరయ్యా నేను కవిని ఎవరైనా నేను పార్లమెంట్ మెంబర్ను ఎవరైనా నేను ఫలాని వాడిని అని చెప్పుకునేవాడి నేను పౌరుళ్ళి అని చెప్పుకునేటువంటి ధైర్యం లేదే అది మనం నేర్పలేదే ఓటు ఓటు ఎట్లా వేయాలి ఎవరికి వెయ్యాలి ఓటు వేసేటానికి దిక్కున్నది దానికి ఎవరు అప్పడానికి జరిగింది మన ప్రజాస్వామ్య విధానంలో పూట వన్ మిలియన్ తు అంటే కోటి పాలనుకోండి ఇంకా దానికంటే కూడా తక్కువైంది ఓటు హక్కు ఓటు అనేది వన్ మిలియన్ నాట్ ఈవెల్ వన్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ కానీ పెద్ద ఫండమెంటల్ దీనికి బెత్తి అసలు ఓట్ల బాట శాస్త్ర బాట రెండే మాటలు ఓట్ల బాట అంటే డెమోక్రసీ ఓట్ల ద్వారా ప్రభుత్వం నడవాలి ఏదైనా నడవాలి అనేది మనకు తెలిసి ఉండాలి మూడు బీలు ఉన్నాయి ఇంగ్లీష్ పదాలు కనుక వాడినట్టయితే బులెట్ ఒకటి బ్యాలెట్ పేపర్ ఒకటి బ్యాంకు నోటు ఒకటి ఈ మూడు బీలు బ్యాంకు నోటు స్వాధీనంలో గనుక బ్యాలెట్ పేపర్ను బులెట్ ఉంటే నా ప్రకారంగా అది క్యాపిటలిజం బులెట్ స్వాధీనంలో గనుక నోటును బ్యాలెట్ పేపర్ ఉంటే అది ఫ్యాసిజం బ్యాలెట్ పేపర్ స్వాధీనంలో పడ్డా కనుక బులెట్ను బ్యాంక్ నోటు ఉంటే అది ప్రజాస్వామ్యం నా నిరోచనం మూడుగా చెప్పదలుచుకున్నట్లయితే చూసుకోండి ఎట్లా ఉండదు ఎవరు ఎవరు స్వాధీనంలో ఎవరున్నారు నాకు బలం నేను తరగా బలం ఓటు తీసుకుంటా ఎవరు నాకు ఓటు ఇవ్వకుండా ఎట్లా పోతాడు లేకపోతే మీ పేరు మీద ఎట్లు అని చెప్పి నీలిగి నిక్కుచ నీలి రౌడీలు ఉంటే మసల్ పవర్ బ్యాంక్ నోట్ పవర్ ఇది మనీ పవర్ ఇవే కనుక వాటి చేస్తున్నట్టయితే ఏ ముఖం పెట్టుకోలేదు ప్రజాస్వామ్యాన్ని అనగా నేను ఎట్లా అని అనుకుంటాను మా నా మెడకాయ కోసిలా కానీ నేను దీన్ని ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నదే నేను ఒప్పుకోటానికి సిద్ధం లేదు అందుకోసం దీనికి నా రాజ్యాంగానికి విరుద్ధంగా నా ప్రజాస్వామ్య సిద్ధాంత విరుద్ధంగా నా ఈ భారతదేశం యొక్క సంస్కృతి విరుద్ధంగా అన్నిటి విధంగా కేవలం చేసినట్టయితే వాడిని ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ వచ్చినా రేపు కూడా ప్రశ్నిస్తా ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నా అడుగు నా ఎవరో ఇది ఈ విషయంలో ఈ ప్రశ్నల విషయంలో నా నిర్భయంగా నేను చేస్తున్నటువంటి విమర్శల విషయంలో నాకు మహానుభావులు నా మిత్రులు నా చిన్నవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు అందరూ కూడా నాకు ఇదివరకే ఎన్నో విధాలుగా నన్ను పొగిటి ఉన్నాను ఆహా నువ్వు నాయన నువ్వు నువ్వు నీ వద్ద మాట్లాడితే మేము బతికినట్టే కదా అని అడుగుతున్నా నేను నేను మాట్లాడుకో బతుకుతున్నా కదా నాకేం పవర్ ఉన్నది ఒక్క పౌరులు పౌరులు పవర్ తప్ప నాకు దగ్గర ఏ పవర్ లేదు ఎక్స్ ఆఫీస్ ఐ హావ్ నో ఎక్స్ ఆఫిషియల్ స్టేటస్ అయితే ఇది ఈ స్టేటస్ నాకొక్కడికి ఉన్నదా ఇది ఎనభై కోట్ల మందికి ఉన్నది ఎనభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు నేను ఒక్కనే మాట్లాడుతుంటే నేను ఒక్కనే చేస్తుంటే నాకు కొంతమంది సానుభూతి పౌరులు బాగా మాట్లాడిన చేస్తున్నాడు ఉంటేనే ఇంత పవర్ మనం అందరూ కలిసి మాట్లాడితే ఏం గాను ఎట్లా రాదు ప్రజాస్వామ్యం ఎట్లా అవకి రాదు ప్రజాస్వామ్యం ఎట్లా తగ్గుతాయి అవకతవకలండి ఎట్లా ఎల్లుగుండలుంటే వాడు చేయగలడు వాడు కాబట్టి ప్రజాస్వామ్యం అమల్లోకి రావాలి నిజంగానే రాష్ట్రపతి గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో హింసకు తాగులేదు ఉండకూడదు కానీ సాగినోనికి నేరం చెల్లుబాటు అవుతుంటే సాగినోనికి నేరం చెల్లుబాటు అవుతుంటే సాగులోనికి నేరం చేయక తప్పకపోతే చట్టవిరుద్ధం చర్యల పుట్ట అయిపోతా దేశం ఇప్పుడు చట్ట విరుద్ధం చర్యల పుట్ట దీంట్లో ఎవరినేవో అనుకుంటున్నాం ఎవరినేవో నేను ఖర్చు పెట్టుకుందాం ప్రజాస్వామ్యం అమలు లేదు అని తప్ప బాధపడదు తప్ప దానికోసం ఎట్లైనా పోరాటం చేసే వచ్చేటువంటి పౌరునికి వచ్చే కోపం తప్ప ఇంకా లేదు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు నారాయణరావు గారు ఈరోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ప్రజాస్వామ్యం గురించి పౌర హక్కుల గురించి నిరంతరం పోరాడుతున్న ప్రజాస్వామ్యం బాటలో మరింత పటిష్టంగా